స్తోత్రం ప్రభావ పరిస్థితుల గొప్ప దేవ సరశక్తి సంప్రద మహోన్నతుల దేవ రూపా కనికరిమల దేవ గొప్ప దేవా నీకే స్థుతులు స్తోత్రమైన అబ్రహాం ఇస్తాఫి ఆకోబుల దేవ అబ్రహాం ఇస్ యాకోబులకు చేసిన వాగ్దాన ప్రవ్వా మరణ భూస్థాపన పునరుద్ధమన్లు మా అందరి జీవితంలో నెరవేర్చిన దేవ గొప్ప దేవ పరిస్థితులు నీకే స్వత్రమైన ప్రవ్వా నీకే వర్ణాలనిస్తా నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటాం ప్రవ నా దేవ నా ప్రభ ఈ దర్శన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరిచుకున్న మమ్మల్ని సజీవులుగా నిలబెట్టుకున్నాయినా దివరాతులు మమ్మల్ని కాచి కాపాడి మీకు వెనుకల్లో ప్రభావ మీ కృపలు మమ్మల్ని దాచినా మీకు అన్నా నిస్తయ్య మీకే సుఖోతాలు అర్పించుకున్నమాయినా సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తీర్ మహేశ్వరులు మీకే సమర్పించుకున్నమాయనా గొప్పదేవాది కాల స్థమలో ప్రభావ మీకు సైనికోత్సవం దేవా మీరు మాతో మాట్లాడడానికి ప్రభావ మా జీవితాలు సరిజీని ప్రభావ మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి వాక్యంలోని సత్యాన్ని గ్రహించలాగనా మా ఆత్మీ నేతలు ఇప్పని మాతో మాట్లాడడానికి మీకు మన విషయాలు మాకు ఇక సమాప్తి చివరి అంచెలు మేము ఉంటున్నాం ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలా మా విశ్వాసాన్ని మేము ఎట్లా కాపాడుకోని మీలో ఎట్లా సంపూర్ణంగా మేము ముందుకు పోవాలి మీరే మాత్రం మాట్లాడండి నాదేవన్న ప్రభావ దేనిషయంలో మేము భయపడకుండా చింతించుకున్న ప్రభావ ఆత్మలో సంపూర్ణంగా ఎదిగి ముందుకు పోయి బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభావ ఎక్కువ సమయం ప్రార్థనలు మేము గడపాలా మీ సంగులు మేము కనిపెట్టుకోవాలా ప్రభావ నాదేం ఈ సమల కాలంలో ప్రభావ ప్రతి దశలో ప్రభావ మీకు అంగీకారంగా పరిశుద్ధంగా యథార్థంగా ఈ నీతిని అనుసరించి నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభావ ఆ తండ్రి ఏసయ్య మీరే మాకు సహాయకులు కూడా నడిపించాల మీకు పరిశుభార్థం నడిపి నిత్యం మీ ఆత్మ చేత మీరు నడిపిడాల ప్రభావా దశలు మహమపరచాలా ఇలాంటి బిడ్డలు మమ్మల్ని తయారు చేయనైనా మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి మీ మహిమ అర్థమై నడిపించి మమ్మల్ని అందరూ నూతనగా అభిషేకించి వాక్కిందరూ మాతో మాట్లాడి నీ నామానికి మైమీ తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిషద నామను రా రాధిస్తాం తండ్రి ఎవరు సమీపించలేని తేజస్సులు నివసించున్నా ఏసయ్యా ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుధులు నా కంట పడగానే ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదులు నేనే మౌదును ఎవరు సమీపించలేని తే చేతులు निवेश मरची निलची इहलोक बंदू मरची नीएे नैनुलाचु बहुमत लीक निंदम तो వచ్చి చువేలా జీవి చుమతులు స్వీకరించి నిత్యానందరవశి చువేలా హే మౌ తులో మౌ దులో హో నీ లేలో ఏ నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులు నివతించు నా ఏసయ్యా పరలోకమహిమను తలచి నీ పాద పద్మములపై మురిగి పరలోకమహిమను తలచీ నిద పద్మముల పై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నీచేయు ప్రశాంత వేలా పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నీచేయు ప్రశాంత వేలా నేనే మౌదును ఏమౌదు నేనే మౌదును ఏమౌదు నేనే మౌ దును ఏ మౌను నేనే మౌను ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏ సయ్యా జయించిన వారితో కలసి నీసింహాసనమునే చేరగా జయించిన వారితో కలిసి నీసింహాసనమునే చేరగా ఎవరికి తెలియని ఓ క్రత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచి ఆ శుభవేలా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతూ నిత్య మహిమలు నను పిలిచే ఆ శుభవేలా ఏమౌదు నేనే మౌదులు ఏమవును నేనే మౌదును ఏమౌదును నేనే ఎవరూ సమీపించలేని తేజస్సులు నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశుధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏ నేనే మౌను ఏ మోదును నేనే మౌను ఏ మౌను నేనే మౌను ఏ మౌను నేనే మౌ దును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించున్నా ఏ సయ్యా అలలుయ హలో లూయా హలోమరాత్మ పత్రిక ఎనిమిదో అధ్యాయం నుంచి కొంత కొన్ని వాక్యాలు మనం చూస్తాం బాబు తెలుసుకోవాలి నేను ఈ గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడునారు రజుల పెట్టినారు ఇంతవరకు సురక్షితంగా నడిపినందుకు మీకు ఎంతో వదనాలు కృతజ్ఞత మళ్ళ కాలంలో మేము ఈ సంవత్సరం నుంచి బహు భయంకరమైన శ్రమలుంటాయని మీరు మాకు ముందుగానే హెచ్చరించినారు కానీ మీరు మమ్మల్ని కాపాడుకుంటున్నారు ముడి వేసుకున్నారు మమ్మల్ని భద్రపరుచుకున్నారు అయినా అవును అతి పరిశుద్ధ స్థలంలో మీరు మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతున్నారు మీతో పాటు పల్లెక సింహాసనం మీద కూర్చున్న పెట్టుకున్నారు మీకు వందాల కృత్యత స్థితిలో అర్పించుకుంటున్నాం ఆత్మానుసారంగా జీవించే జీవితం మాకు అనుగ్రహించండి సంపూర్ణంగా మేము ఆత్మీయ తయారు కావాలి ఎటువంటి శారీరకమైన కోరికలు మాను లేకుండా మీరే సహాయకులంగా నడిపించామని ప్రార్థిస్తున్నాను ఇక ఇవ్వ సమాప్తి చివరి భాగంకి వచ్చిన క్షణాలలో ఈ కాలం ముగించే టైం భక్తుల్లో నేను తన మీ బిడెళ్ల కంటే సంపూర్ణంగా మీ కొరకు జీవించాలని మీరే నడిపించామని ప్రార్థిస్తున్నాను అటువంటి భాగ్యాన్ని అను గురించండి వాక్యపరంగా మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ఏ రీతిగా మీ కొరకు సాక్షిగా జీవించాలని నడిపించండి ఓకేగా విజయ్ బజార్ యొక్క వాళ్ళ మిసెస్ గురించి మేము ప్రార్థిస్తామన్నా ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం దండి బలం అనుగ్రహించండి సుఖమైన ప్రసవం దయచేయండి భయాన్ని కలిగించండి భయమాస్తున్నాను గర్దిస్తే మీరే తెలియజే సృష్టించిన వారు మీరే మమ్మల్ని పోషిస్తున్నవారు కాబట్టి మీరే ఆదరణ దయచేయండి అబ్బిడ తల్లి నీ బిడ్డని సర్జీ లెక్క పెట్టండి మీ కొరకు గొప్ప సేవ కొన్ని లోకాలను తీసుకుంటామంటూ ఆర్థిస్తున్నాం అవునైనా మీ యొక్క ఆత్మత్య చేత నడిపిస్తున్నాం నా కుటుంబంలో శాంతి సమానం దయచేయండి నేను తండ్రిలో మిత్రులుగా శాంతి సమానం ఇచ్చేయండి ప్రతి ఒక్కరిని మీ కొడుకు సాక్షంలో చెప్పుకోండి వాక్యం వాటిలో పని మళ్ళీ ఆసక్తి కలిగి జీవించే బిడ్డలు తయారు చేయమని వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రతి ఒక్కరిని ఆశ్రయించమని ప్రార్థించున్నాం తండ్రి కామెన్ రోమరాష్ట్ర పత్రిక పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఏమనుందంటే ఐదో వచ్చిన ముఖ్యంగా ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంటురు కాబట్టి ఈ శరీర విషయాలు మనకి మనకు అర్థం కావాలా అవి ఒక పేపర్ తీసుకొని పెన్సిల్ తీసుకొని లిఫ్ట్ చేసుకోవాలా పౌరుడు కాలంలో అవి కొన్ని విశదీకరించళితులు రాసిన పత్రికలో ఆ అదే రీతిగా ఆ క్వరంటీన్ రాసిన పత్రికలో చూపిస్తా ఉంటాడు అదే రీతిగా ఆత్మానుసారంగా ఆత్మీయమైన జీవితానికి సంబంధించిన లిస్టులు కూడా ఇచ్చింది ఆయన సో మనం ఏం చేయాలంటే ఈ సంవత్సరము ఆ శరీరానుసారమైన లిస్టులు రాసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసుకున్నది చేసుకొని టిక్కులు కొట్టుకుంటా పోయిన వాటిని శరీరానుసారమైన జీవితం నాలో ఉన్నాయో అవన్నీ టిక్కులు కొట్టేసి అయితేనే దాన్ని ఇక్కడ డిలీట్ లైన్ కొట్టేసిన దాని ఇంకా నేను దాన్ని పాటించాను అట్లా శరీరానుసారమైన జీవితాలన్నీ అంటే మనము గతంలో చేసినటువంటి పాపాలు కాదు కానీ ఇప్పుడు శరీరాంతరంగా జీవించడం అంటే ఈ లోకంలో వస్తువులను ప్రేమించడము ముఖ్యంగా ఈ మొబైల్ ఫోన్స్ కి విలువ కెమెరాస్ కి విలువ ల్యాప్టాప్స్ కి కంప్యూటర్స్ కి టెలివిజన్ సెట్స్ కి వీటికి ప్రాధాన్యత ఇవ్వడము ఈ లోకపు జ్ఞానానికి ప్రాధాన్యత ముఖ్యంగా నా బలహ్ఞత అది ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని ఎక్కువ ఆశ్రయిస్తూ ఎందుకంటే దాన్ని ఎక్కడో ఒక స్థలంలో వాడితే డబ్బులు వస్తాయి కదా ఎందుకంటే మనుషులకి ఈ లోకపు జ్ఞానం అవసరం నేను ఉద్యోగ స్థలాల్లో ఈ లోకపు జ్ఞానం వాడక తప్పదు కానీ నాకు అవన్నీ నేను అన్ని తెలుసుకొని లిఫ్ట్ చేసి నేను ఈ లోకపు జ్ఞానం మీద ఇక మీదట ఆత్మానుసారంగానే నడుస్తాను ఎందుకంటే ఈ లోకపు జ్ఞానము మరణానికి నడిచేట్టుగా తెలుసు మనకి నువ్వు రక్షణ అనుభవం పొంది కూడా మరణం పొందితేం లాభం నీ ఆత్మ నశించిపోతే ఏం లాభం ఈ లోకపు నాలెడ్జ్ పనికిరాంది అన్నట్టు దానికి ఎత్తి పరిస్థితుల ప్రాధాన్యత ఇవ్వద్ది మనం అవి అర్థమైతే మనకి పు వస్తువులన్నీ అర్థమవుతాయి వాటి వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వద్దు మనం ప్రత్యక్షము పరలోకపు జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఈ వాక్యం మన సూచిస్తుంది అన్నట్టు కాబట్టి శరీరానుసారమైన జీవితం ఏంటి అనేది మనం గుర్తించుకోవాల శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంటుంది అంటే మీ మనసు ఏకాగ్రతమైన దాని మీద కేంద్రీకరించుకుంటది అన్నట్టు హాస్టల్ జామ్ పాదించుకోవాలి ఇంట్లో జామ్ పాదించుకోవాలా వస్తువులు జాంపాదించుకోవాలి ఒక మోటార్ బైక్ ఉన్నగా దాన్ని మంచిగా ఉన్నా అమ్మేసి ఇంకో కొత్తలు అట్లనే మొబైల్ ఫోన్ మంచిగా కూడా దాన్ని అమ్మేసి ఇంకోటి నువ్వు ఇంకా శరాంతరంగా ఉన్నావు కాబట్టి ఒక మొబైల్ ఫోన్ చాలు అది చెడిపోయి మొత్తం కృషించ వరకు దాన్నే వాడాలి మనం అట్లనే టెలివిజన్ గానీ అట్లనే మీ కంప్యూటర్ గాని మీ మొబైల్ ఏదైతే మన మ్యూజిక్ సిస్టమ్స్ ఏ కానీ ఏవైనా గానీ వస్తువులు అవి చెడిపోయేంత వరకు వాడుకుంటా ఉంటాం అలా రిపేర్ చేయించుకుంటే చేయించుకుంటాం రిపేర్ కాదు అంటే దాన్ని చదువులు ఇంకోటి తీసుకుంటాం అంటే కానీ అత్యధికమైన వేరీ కాస్ట్లీ ఫోన్స్ తీసుకోవద్దు సరే తీస్తూ ఉంటారు మనుషులు అది మనం మటుకు కా ఫోన్స్ కొనద్దు ఎందుకంటే అది శరీరాంతరమైన కోరిక అన్నట్టు కాబట్టి ఈ లోకంలో ఇటువంటి కోరికలు అన్ని మీ శరీరాన్ని పాపపూరితం చేస్తూ ఉంటాయి నేను ఎన్నిసార్లు ఇది గతంలో చెప్పిన లాక్ డౌన్ లో నాకు బయలుపరచబడిన విధంగా శరీరానికి శరీరానికి నువ్వు శరీరాన్ని ఉపాస పెట్టాలంటే ఏ రీతి ఉపాసన పెట్టాలా శరీరాన్ని నీ శరీరాన్ని ఉపాస పెట్టాలంటే దానికి ఏది అవసరమో అది ఇవ్వద్దు నీ శరీరానికి ఏది అవసరము అంటే పాపం పాపమే దానికి ఆహారము కాబట్టి నీ శరీరానికి పాపం అనే ఆహారం అప్పుడు అది ఏమవుతుందంటే నీకు లొంగుతుంది లేకుంటే పావులు ఆత్మ ఆత్మసిద్దమేగా నీ శరీరం సిద్ధం కాదంటాడు ఎందుకు కాదంటే శర్రానికి పాప నియమం ఉంది ఆగమా వాళ్ళు తిన్న ఆ చెట్టు ఫలము దాని నియమం ఇంకా నీ శరీరంలో ఉంది ఆ చెట్టు ఫలం పోవలేదు నీలో తెలి అందుకే రక్షణ పొందిన వాళ్ళు ఇంకా శరీరంగా జీవిస్తూ ఉంటారు మరి దాన్ని ఎప్పుడు నువ్వు తుంచేస్తావు నీ శరీరంలోకి వెళ్ళి ఆయన శిలం మీద తుంచేసిండి కదా నువ్వే దించేసుకుంటలేవు ఆయన శరీరం శిల మీద తుంచేసుకొని నీ శీ జీవితంలో పెట్టిండి విజయం దానికి విరుగుడు ఎందుకంటే ఆయననే జీవ వృక్షం కాబట్టి వాళ్ళు మరణ వృక్షాన్ని మృత్యు వృక్షాన్ని స్వీకరించే రాజమ్మ వాళ్ళు ఆ నియమము ఆ మృత్యువు నీ శరణంలో ఇంకా ఉంది మనం దాన్ని ఛేదించుకోవాలంటే నువ్వు దాన్ని త్రమిక దాని దాని ఎఫెక్ట్ అంటాను ఇంగ్లీష్ లో లేక అసరా దాని అసర్ నీ మైండ్ నుంచి అంటే నువ్వు దాన్ని ప్రతి దాన్ని కించపరచుకోవాలంటే పాపము అనే ఆహారాన్ని దానికి పెట్టద్దు నేను చెప్తాను ఎట్లా నీ శరీరం పులకరించబడుతుందని ఆ నీ కనుల ద్వారా అందుకే నేత్రాశ శరీరాశ జీవకు డమ్మం అనే మూడు ఆయుధాలు అని సైతాన్ ఆయుధాలు నేత్రాస శరీరాశ జీవకు కాబట్టి నేత్రంతోనే స్టార్ట్ అవుతుంది నీ శరీరం ఎందుకు పులకరించబడుతుంది అంటే శరీరాశతాన్ని పులకరించబడుతుంది కానీ మనం దేవుని వాక్యం సైత పులకరించబడలా మన జీవితాలు ఆ పులకరించడం అంటే ఉద్రిగ్నత చెందడం ఎక్సైట్ కావడం అంటాం ఇంగ్లీష్ లో కండ కనిపించిన దాన్ని చూడగానే ఎక్సైట్ అయిపోతాం ఉదాహరణకి చిన్నపిల్లలు మీరు షాప్ కి తీసుకెళ్ళిన అనుకోండి వాళ్ళు చాక్లెట్లు చూడగానే ఎక్సైట్మెంట్ అయిపోతున్నారు అది పులకరిస్తుంది అన్నట్టు కండ ద్వారా స్టార్ట్ అవుతుంది అన్నట్టు చిన్న పిల్లలకి చాక్లెట్లు పెద్ద పెద్ద షాప్స్ కి పోతే ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్ ఫోన్స్ గ్యాడ్జెట్స్ ఆ అంటే సిస్టర్లకి బ్రదర్స్ కి ఆ ఆ వస్తువులు పులకరిస్తూ ఉంటాయి వాటిని చూడగానే మళ్ళీ ఇవి శరీరానుసరమైన జీవితం అన్నట్టు మనం మితంగా ఉండాలా ఎప్పుడు శరీరాన్ని ఆ లోపర్చుకోవాలా అది చాలా కష్టం అన్నట్టు ఆ గొప్ప గొప్ప దైవజనులు విఫలమైనట్టు మనం చూస్తూ ఉంటాం ఈ విషయాలలో వాళ్ళ శరీరానికి ఇబ్బంది ఎందుకంటే వాళ్ళు దైవజనులు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి వాడి జీవితంలో కానీ వాడు ఆ వాడి శరీరం పులికరిస్తూ ఉంటది ఎందుకంటే ప్రజలందరైనా ముందు కూర్చొని వింటుంటే వాడే దేవుడు అనుకుంటాడు అన్నట్టు నేను గొప్ప అనుకుంటాడు అట్లా శరీరం పులికరించబడతా ఉంటది ఆ రీతిగా వాళ్ళు పాపం చేస్తూ ఉంటారు మనం అట్లా ఉండద్దు కాబట్టి ఈ వాక్యము పౌలు రోమి రోమా సంఘానికి ఎలా చెప్తుంది అంటే అన్నట్టు ఈ ప్రతి వాక్యము ఆ సంఘాలకి చెప్తున్నప్పుడు ఆ సంఘ పరిస్థితి ఎట్లా ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ రీతిగా చెప్పింది అన్నట్టు వాళ్ళకి కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే ఈ ఆ ఏంటది మన రోమంద వాళ్ళు ఎట్లా ఉన్నారనేది శరీర అనుసారులు శరీర విషయం మీద మనసు పేరు అంటే మీరు అట్లా మనసు పెట్టుకుంటున్నారు ఈ లోకాతీతమైన విషయాల పట్ల కానీ ఆత్మ అనుసారులు ఆత్మ విషయముల మీద మనసు చెప్పండి ఆ ఇన్ని సంవత్సరాలు దేవుణ్ణిలో ఉండి మనము విషయం ఎప్పుడు మనసు పెట్టినం అసలు ఆత్మానుసారమైన జీవితం అనేది మనకు తెలుసా ఎప్పుడన్నా ధ్యానించినమా సో నేననేది అదే ఇప్పుడు వాక్యము పాటించడం ఎట్లా అనేది ఎందుకంటే వినేవాళ్ళు విని మర్చిపోతా ఉంటారు ఎందుకంటే వాటిని పాటించరు కాబట్టి ముఖంలో అర్ధం తీసుకుని వెళ్ళిపోతా ఉంటారు అని యాక్రోబు భక్తుడు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ముఖం అర్థం తీసుకుంటున్నావు ఆదివారం వస్తే ముఖం అర్థంలో తీసుకుంటున్నావు అదే దైవజనలు వాక్యాలు చెప్తుంటే సిస్టర్స్ వాక్యాలు చెప్తుంటే నువ్వు అర్థంలో తీసుకుంటున్నావు ఎందుకంటే ప్రతి వాక్యం అద్దం వంటిదే ఆ అద్దం ఉండబడ్డప్పుడు అది చెప్తుంది నీ ముఖం మీద మురికి ఉంది అని మన అర్థానికి రుద్దుకోం కదా మొహాన్ని దాని నుంచి బయటికి రావాలంటే శరీరానుసారంగా జీవించే వాళ్ళ బలీనతలు ఆ విధంగా ఉంటాయి అందుకే నేను చెప్తుంది ఏంటంటే దాన్ని పాటించాలంటే మీరు వాచ్యాన్ని పేపర్ తీసుకొని నా జీవితంలో ఎటువంటి శారీరకమైన ఆ శరీర అనుసారమైన జీవితం చూపించు ప్రభు అంటే మటుకు నేను ఖచ్చితంగా చెప్తాను మీతో గ్యారంటీ ఆయన తప్పక తప్పక చూపిస్తారు వాటిని మన బాధ్యత ఏంటంటే లిస్ట్ రాసుకోవాలి నీ జీవితంలో శరాసరమైన కోరికలు ఏమున్నాయో లిస్ట్ రాసుకోవాలా ఒక పది రాసుకోండి ఇంకా ఎక్కువే ఉంటాయి వంద ఉంటాయి నాకు తెలుసు కానీ ఒక పది రాసుకోండి ఫస్ట్ ముఖ్యమైనది తర్వాత ప్రార్థన పూర్వకంగా ఆ పదిలోని ఆ పది ముఖ్యమైన కోరికలు నీ శరాసరమని వాటిని నువ్వు దాని మీద విజయం పొందిన రోజు దాన్ని కొట్టేసేయి పెంచుతూ కాబట్టి వాటి రాసుకొని నువ్వు దాన్ని జాగ్రత్తగా ఏం చేయాలంటే దాచిపెట్టుకోవాలి లిస్ట్ ఎవరు చూపించొద్దు నీ కుటుంబీకుల కూడా చూపించద్దు ఫ్రెండ్స్ కి సిస్టర్స్ కి బ్రదర్స్ కి ఎవరికి చూపించద్దు దేవునికి ఒక్కటికే తెలుసు కాబట్టి ఆ లిస్టు ఆయన చనిధిలో హృదయాన్ని కొమ్మరించుకున్నప్పుడు ఆ లిస్టు బయలుపరిచేటప్పుడు అవన్నీ నువ్వు ఏం చేయాలంటే ఈ సంవత్సరము ఒక దాని మీద ఒక దాని మీద ఒక దాని మీద విజయం పొందుతూ వాటిని కొట్టేసుకోవాలి నేను చెప్తున్నాను ఈ మీకు ఎందుకంటే అవి కొట్టేసుకున్న రోజు ఆ పది ఉంటాయి కదా ఆ పది లిఫ్ట్ కొట్టేసుకోండి పదవ దానికి వచ్చినాక నీ జీవితం ఎట్లా తయారైతుందంటే ఆత్మానుసారంగా ఆ పరిలోకొక్క దర్శనాలు నీకు స్టార్ట్ అయిపోతాయి మనము ఎహెచ్ ఎనిమిది అధ్యాయుల చూస్తాము మీరు ఎప్పుడు క్లినిక్ ఉంటే నేను ఇప్పుడేమని చూపించాను ఎహెచ్కేల్ గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఎహెబ్స్కేలు ఇస్రాయేల్ పెద్దలందరితో కూర్చొని ఉంటాడు ఒక స్థలంలో చుట్టూ వాళ్ళందరూ చుట్టూ కూర్చుంటారు వాళ్ళు ఏదో సంభాషిస్తున్నారు మన మన దేశం మన పట్టణం ఎడ్షం సంబంధించిన సమస్యలు అవన్నీ చర్చిస్తున్నారు ఏదో ఏదో ఇతరుల వాళ్ళలాగా పెద్దలందరూ చుట్టూ కూర్చున్నారు ఈ పెద్దలకు సమస్య ఏంటంటే వాడే గ్రేట్ అనుకుంటాడు అన్నట్టు నాకు అధికారం ఉంది నేను పెద్దని అనేసి వాడేదో పెద్ద తెలికం చూపించడానికి ఆ వచ్చి ప్రవక్త దగ్గర కూర్చొని చెప్తున్నాడు మన పట్టణాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలా మన ప్రజల్ని మనం ఎట్లా కాపాడుకోవాలా మన దేశాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలని మాట్లాడుతున్నాడు అంటే వేషధారణ ఎట్లా ఉంటది నేను చెప్తున్నాను శరీరానుసారంగా జీవించేటోళ్ళు బయటికి ఎట్లుంటారు అనేది ఈ పెద్దలు హెడ్కెళ్తా మాట్లాడుతున్నారు దేవుని యొక్క ఆత్మ ఆ వచ్చింది ఆయన మీదికి అలా చుట్టూ కూర్చున్నాడు వాళ్ళు దేవుని ఆత్మ వచ్చింది హస్త రూపకంగా తల మీద పట్టుకుని తలని పట్టుకుని లేకపోయింది అది మీరు జాని తర్వాత ఆ అయితే హెచ్ఎల్ మక్కడే కూర్చున్నాడు అక్కడే కూర్చున్నాడు కానీ దేవుని యొక్క ఆత్మ హస్తము దేవుని యొక్క హస్తము ఆత్మరూపకంగా వచ్చి ఆయన తల పట్టుకొని లేపుకొని పోయింది మీరు ఊహించుకోండి తలని పట్టుకొని పుద్ది తెచ్చుకుంటే పైకి లేపుతారు సాధారణంగా రెండు చంకలలో చేయి పెట్టి లేపుతారు మనుషులని లేకుంటే నడుము పట్టుకొని లేపుతారు కానీ ఇక్కడ మటు తల పట్టుకొని లేపడం ఆశ్చర్యంగా ఉంది కదా అని ఒక డెబ్బై కిలో ఎనభై కిలో ఉండొచ్చు ఆయన ఎహెచ్కే లేకపోతే తొంభై కిలోలు ఉంటారు పొడుగుంటారు కదా ఆ దేశాలలో కొడుకుంటారు కాబట్టి వాళ్ళు ఎనభై తొంభై కిలోలు ఉంటారు మన దేశంలో యావరేజ్ బాడీ వెయిట్ డెబ్బై కిలో లేవు పురుషులకి స్త్రీలకి మటుకు కిలోలు ఉంటారు మినిమం కొంతమంది అయితే తొంభై కిలోలు ఉంటారు లేడీస్ ఎందుకంటే మన దేశంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటారు కాబట్టి కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు గంజి పదార్థాలు అంటారు లేకపోతే గంజి పదార్థాలు తిన్నే వాళ్ళు ఎప్పుడు లాభైతా ఉంటారు అవి తీసేసరికి ఇరవై సంవత్సరాలు వెనకాలకి వెళ్ళిపోతారు అంటే స్కూల్ డేస్ లో ఉన్నంత సన్నగా అయిపోతారు ఇంకా కాలేజ్ డేస్ లో ఉన్నంతగా సన్నగా ఎప్పుడైతే గంజి పదార్థాలు తీసేస్తాం ఆహారంలోకి వెళ్ళి మన శరీరానికి గంజి ఎందుకంటే ఆ ప్యాన్ క్రియాజ్ ని చేసినప్పుడు అంత చిన్న అవయవాన్ని దేవుడు సృష్టించాడు మన శరీరంలో ఎందుకంటే అది తరచుగా పనిచేయాలి తరచుగా పనిచేస్తే బ్లాక్స్ వస్తాయి హార్ట్ బ్లాక్స్ హార్టరీ బ్లాక్స్ వస్తాయి అది తరచుగా పనిచేయడం అట్లా వేస్తే దేవుడు నువ్వు నన్ను సృష్టించిన విధానం చూస్తే నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు అట్లా తేదీస్తుంది అవయవాలని బాడీలో ప్రభు మనకి ఏ హెచ్కే దర్శనం గురించి మనం చూసుకున్నాం ఆయన పెద్దలతో మాట్లాడుతూనే ఉన్నాడు కాని ఆత్మ ఆయనని లేపుకొని పోయింది అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఇంకా పెద్దలతో మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన శరీరంలో ఒక భాగము అంటే ఆత్మ ఒక జీవాత్మ మాట్లాడుతూనే ఉంది అందులో ఆత్మ మటుకు దేవుడు తీసుకొని పోయిండు జీవం మనకు అక్కడే ఉంది జీవము ఆత్మ గురించి కొంతకాలం చెబితే ఒక రెండు వారాల కింద నేను మాట్లాడినా మన శరీరాలు ఇట్లా తయారు చేయబడింది అజీజ్ నగర్ లో ఆత్మ జీవం ఈ మూడికి సంబంధించిన విషయాలు మనం గణించడం ఆ రోజు కాబట్టి విడదీస్తాడు దేవుడు మనం అడుగుడ ఆ నీ శరీరాన్ని నీ శరీరము జీవము ఆత్మతో ఎట్లా పోరాడుతుంటాయి అనేది నేను అప్పుడు చూపించిన కదా ఎప్పుడైతే వాటి మేము విజయం పొందుతావో ఆత్మానుసారంగా జీవిస్తావు ఈ సంవత్సరం ఎవరు అయితే జీవించారో ఖచ్చితంగా వాళ్ళందరూ బలి అయిపోతారు బాగు నాకు విషయం అని నేను చెప్తున్నా ఈ సంవత్సరం ఎవరైతే ఆత్మానుసారంగా జీవించారో పోయిన సంవత్సరం చెప్పిన ఎవరైతే ప్రార్థన జీవించారో వాళ్ళందరు వైరస్ కి ఆగుతయిపోతారు ఈ సంవత్సరం నాకు అదే చూపించింది అంటే మనం సమాచాలు నమ్మము గాని టైం సూచనల గురించి నమ్ముతా ఉంటాం లాక్ డౌన్ తర్వాత ఒక సూచన అందరు ఎవరి ఇండ్లలో ఎవరి గృహాలలో వాళ్ళు చిక్కబడతారు కూడా దేవుడు చూపించాను కొన్ని సమాచారం చెప్తాను ఎవరి రథాలలో వాళ్ళు చిక్కబడతారు గుర్రాలు చిక్కబడ్డాయి నేను చక్క దగ్గర దర్శనం చూపించిన గుర్రాలు రకరకాల గుర్రాలు మూడు గుర్రాలు అవి ఏ రీతిగా నాలుగు గుంపు లాగా చిక్కబడ్డాయి అని చూపించావన్నిటిని అవి గుర్రాలు సాధారణంగా రథాలను తోలుతాయి కానీ ఉల్టా రథాల లోపల గుర్రాలు ఉన్నాయి అలా ఆ రథాన్ని ఎవరు అడుగుతుంట కంటిఫురా దర్శనం చాలా చరిత్ర దర్శనం మీకు అవకాశం అంటే చక్ర గంధంలోని వాక్యాలు తిరిగిపోయి వినండి ఇంటర్నెట్ లో ఉన్నాయి అవన్నీ ఈ సమస్య మేము వెబ్సైట్ తయారు చేద్దాం అనుకున్నాం గానీ కొంచెం వర్క్ ఎక్కువ వల్ల నేను చేయలేకపోతున్నా బట్ నేను తప్పక దాన్ని చేస్తా ఎండాకాలం ఎందుకంటే ఇవి అనేకుల వినాలా మనం ఒక ఆత్మ కూడా నశించిపోవద్దనేలే కదా మన ప్రాంతం కూడా అంతా తెలిసి అన్న వాళ్ళే నశించిపోతా ఉంటారు ఎందుకంటే నేను మీరెవరో నేను గుర్తిరగని అంటారు ఆ రోజు వాళ్ళని ప్రార్థన సేవ చేసి అద్భుతాలు చేసిన వాళ్ళని కూడా మీరెవరో నాకు తెలదంటున్నాడు అది భయంకరమైన కాలం అయితే నేను ఉదయకాలం ఈ వాక్యం చేస్తుంటే నాకు శరీరానుసరమైన జీవితం జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే హెచ్ శరీరం అక్కడే ఉంది ఆయన జీవం అక్కడే ఉంది పెద్దలందరూ అక్కడే చుట్టారు పన్నెండు మంది ఆయన అతను మాట్లాడుతున్నారు ఆయన కూడా సంపాదిస్తున్నారు కానీ ఏడుకల్ అంటుండోదంలో ఒక హస్తం వల్ల వచ్చి దేవుని యొక్క ఆత్మ నన్ను కొనిగిపోయింది కొనిపోయి పైకి లేచి నా గాలిలోంచి సమాంతంగా ఆయన ఆయన లేచింది ఆయన జీవం ఇక్కడే ఉంది కాని ఆయన ఆత్మ మటుకు లేచింది కాబట్టి ఈ అనుభవము నీకెవరికన్నా ఉందా లేదా అని నాకు తెలియదు కానీ నాకు ఒకసారి అయిన అనుభవం నేను అనేది ఏంటంటే పాత కాలంలో దైవ జనులు ఎట్లాంటి అనుభవాలు నువ్వు కూడా పొందగలవు అది సాధ్యం ప్రభుకి నీకు అసాధ్యమే కానీ ఈ ఇన్ఫర్మేషన్ నీకు అది దాన్ని సాధ్యపడుతుంది నువ్వు ఎలా అర్థం ఏలియా కూడా అమాంతం దక్షిణ భాగంలో దించబడిండు సుడిగాలి సుడిగుండము అతని పైకి తీసుకుపోయి మళ్ళకి ఎందుకు దించిపెట్టిందను కూడా నేను చూపించాను కాబట్టి ఆయన సరాసరి ఎహెచ్ ఆ దేవుని యొక్క అర్థం తీసుకొని పోయి ఎక్కడ పెట్టింది అనేది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు మందిరం మధ్యలో ఆ మందిరంలో నుంచి చూస్తున్నాడు మందిరం మొత్తం తిరుగుతున్నాడు ఎహెచ్కేల్ లోపల ఆయన ఆత్మ తిరుగుతుంది ఆయన శరీరమేమే ఇక్కడ మాట్లాడుతుంది పెద్దలతో అయితే ఎన్నిసార్లు మీరు ధ్యానించడం అదే గానీ వాకింగ్ నేను ఈ ఉదయం ధ్యానిస్తుంటే నాకు చాలా భయం వేసింది కూడా అటువంటి అనుభవం నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నా శరీరానికి ఆత్మ విడిపోవడం విడిపోయి పోతుంది పైకి పైకి నేను ఆడికి వెళ్ళి నా ఆత్మ నా శరీరాన్ని చూస్తాను ఇక్కడ కింద రిటర్న్ వచ్చేసాను నేను ఆ ఎక్స్పీరియన్స్ నేను కంటిన్యూ చేయాలని ఎంతగానే ప్రయత్నపడతాను కానీ అవకాశం దొరకలేదు నాకు ఒక కంటిన్యూస్ ద ఫాస్టింగ్ ప్రాజన్స్ ప్రేయర్స్ లో ఉండి ఈ వాక్యంలో బలపడితే ఆ అనుభవంలో నువ్వు మనుషులతో మాట్లాడుతూ ఉంటావు నీ ఆత్మని దేవుడు ఎక్కడికో తీసుకెళ్లి ఆ మనుషులు ఎటువంటి వాళ్ళు చూపిస్తాడు ఇది జరిగింది అక్కడ ఏహెచ్ గ్రంథం ఎనిమిదో అధ్యయనంలో ఏహెచ్ తల పట్టుకుని పైకి లేపి పోయి మందిరం మధ్యలో వెళ్తే మందిరంలో చూస్తున్నాడు ఈ పెద్దలే ఈయన చుట్టూ నిలబడ్డ పెద్దలే కూర్చున్న అక్కడ కూడా ఉన్నారు అంటే వాళ్ళ ఆత్మలు అక్కడ ఉన్నాయి ఇది ఆత్మీయ ప్రపంచం నువ్వు ఇంకా శరీరానుసారంగా జీవిస్తున్న కావచ్చు వీటిని అర్థం చేసుకోలేని శక్తులు ఉన్నావు ఈరోజు ఏబిపిఎం బ్రదర్స్ సిస్టర్స్ ఎంతో ఇటువంటి ఆత్మీయమైన సత్యాలు గ్రహిస్తారో నేను పోయిన సమాచారం చెప్పిన మీలో బహు కొంతమంది ఈ దశకి ఎదుగుతుంది ఎందుకంటే మీరు ఇంకా శరీరానుసారంగా జీవిస్తున్నారు చాలా కొంతమంది వన్ పర్సెంట్ గా నేను అనుకోను వన్ పర్సెంట్ ఈ ఆత్మీయమైన జీవితానికి రాగలరు మళ్ళీ నేను చూస్తున్న విధానంగా ఏం జరగబోతుందో మీరు కూడా చూడాలంటే శరీరానుసారం గురించి బయట రావాలా అందుకే మీ మీరు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారో దాన్ని మీకు ఎక్కువ ప్రేమ ఏదనిపిస్తుందో ఇది నా ప్రాణం ప్రాణం కంటే ప్రి అన్న దాన్ని అది ఏదైనా అది మీ బలీనత సాయితాన్ని దాన్ని మీ బలీనతనగా మార్చి నిన్ను గుంజుతా కానీ నువ్వు కల్లేదు నేను ఇందాక ఆ లిస్టు రాసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే నువ్వు విజయం పొందుతున్నావు చలంచలగా ఎదుగుతున్నావు ఆత్మలో విశ్వాసంలో నీకు ఎటువంటి కోరికలు ఉన్నాయో అవన్నీ లిస్టు చేసుకొని కొట్టేది తప్ప పోరాటం మనం కాబట్టి నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే మాకు ఈ లిస్ట్ తయారు చేయాలి అనకు ఆహారం అంటే ఎక్కువ ఇష్టం బ్రదర్ అనొచ్చు అందుకే కావచ్చు నీకు అకీర్తి ప్రాబ్లం ఉందేమో అందుకే నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందేమో కనీసం నేను నా సొంతకాలం పూర్తి చేసినదేమో నాకు తెలియదు గాని నీకు ఆహారం అంటే నువ్వు నువ్వు బానిసైపోయినదేమో నీకు అది శీరద కోరిక ఉందేమో పిండి మీద నేను అనేక పర్యాలు ఎందుకు ఈ విషయం చెప్తా నేను చిన్నప్పటి నుంచి కూడా ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వలేను ఆహారం చేస్తే కోరిక వరకైనంత తినాలని కానీ ఆ బహు భయంకరమైన పేదరికను అనుభవించడం అని బహుధనికరమైన కుటుంబాల పుట్టినని అంతా పోగొట్టుకున్నాను చిన్న జీరో హండ్రెడ్ మా పూర్వీకులు బహుధనికులు జమీందారులు విపరీతం డబ్బులుండే అయితే ఆ మంటం వండుకొని మొత్తం మొత్తం ఆటలన్నీ కాలిపోయినాయి కట్టలు కట్టలు డబ్బులు ఉండల్లో ఆ ఆటకల మీద అన్ని పెట్టారు డబ్బులు మొత్తం అటకలన్నీ ఆ డబ్బులన్నీ కాలిపోయినాయి కట్టలు పోయి ఉంటుంది కదా ఆ మంట మొత్తం పోయి బికార్లు అయిపోయారు కానీ ప్రభు మా కాలంలో మన కాలంలో అంటే ఆ రెండవ తరం ఇవి అంటే మూడవ తరం మూడవ తరం మూడవ తరం నుంచి తేలి వాటిని కానీ నేను ఆత్మీయ ప్రపంచంలో తీసుకున్నాను కాబట్టి వాళ్ళని వెంబడించిన దురాత్మలు వాళ్ళని వెంబడించిన చీకటి శక్తులు మమ్మల్ని వెంబడించినాయి అవి ఎంతో కాలము బట్టి నాకు అర్థం ఎందుకంటే వాళ్ళని వెంబడిస్తున్న ఆ మమ్మల్ని వెంబడిస్తున్నాయి ఎందుకంటే ఒకటే రక్తం లేదా అందుకో ఆ రక్తము నుంచి విడుదల పొందాలా ఏజ్ ప్రో రక్తం అవసరం మన తండ్రికే రక్షణ అనుభవం అవసరం రక్షణ అనుభవం లేకపోతే ఆ దురాత్మలు మీ పూర్వీకుల వెంబరించే దురాత్మలు మిమ్మల్ని వెంబరిస్తే కొత్త మా లేకపోతే మటుకు ఫినిషల్ పని ఆచారభాయ జీతంలో ఉంటున్నట్లు బాన్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఏజ్ ఆత్మ ఏజ్ కేట్టుకొని లేచింది గాలికి అదే రీపోవాలి కదా అంత బరువు చేరణం ఏంటే శరణం ఇక్కడే ఉంది తన ఆత్మ ఒకటి కాని పోయి ఆ మందిరంలో దించినప్పుడు మందిరంలో ఈ మనుషులు పెద్దలు ఈయన చుట్టూ పెద్దలు వారి హృదయం ఎట్లా ఉందో వారి ఆత్మలు అక్కడ ఏం చేస్తే చూపిస్తుంది చూడండి నువ్వు శరీరంలో పరిశుద్ధంగా కనిపించవచ్చు కానీ ఆత్మ అవిత్రంగా జీవించవచ్చు దేవునికి రహస్యండి ఏమీ లేదు ఆ పెద్దలు మందిరంలో తల దయ్యాన్ని పూజిస్తున్నారు ఈ రోజు కూడా జరుగుతుంది ప్రపంచమంతట ఒక దిక్కు ఇస్రాయల్ పెద్దలు ఘనత వహించిన వాళ్ళు కానీ తీరే వాళ్ళ ఆత్మలు అక్కడ ధ్యేయమైన కృత్యాలు చేస్తున్నాయి సమస్త చతుష్పాద జంతువులకి రూపం చేస్తున్నారు వాళ్ళు అది హెచ్కేల్ తిరుగుతా చూస్తున్నారు లోపల ఇప్పుడు చెప్పండి ఆత్మ పెరిగి హెచ్కేళ్ళకి వచ్చినాక ఈ ఇస్రాయల్ పెద్దలతో ఎట్లా సంభాషించాలైన ఇది వివేచన వరం ఒక మనిషిని నువ్వు ముఖాముఖిగా కళ్ళల్లో కన్ను చూసినట్టు మట్టుకు ఆయన హృదయాన్ని దేవుణ్ణి గీపిస్తాడు కానీ ఏమో మటుకు ఏదో దాన్ని పబ్లిసిటీ లాగా వాడుకుంటే మటుకు అని పడిపోతావు ఎందుకంటే అటువంటి మనకు ఉన్నాయి మన గ్రూప్ అంటే నేను అందరికీన్నాయని చెప్పుకోలేను ఎవరికి ఉన్నాయో చెప్తే కూడా అది మీకు లాభం లేదు నుంచి నా పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడం కొద్ది చేయడం వాక్యాలని చెప్పాడు బహుభయంకరమైన శరణానుసరమైన జీవితము ఈసారి పెద్దలు చేస్తుంటే మళ్ళీ ప్రజలు తీయరా లీడర్స్ ఏం చేస్తే ఫాలోవర్స్ అవే చేస్తారు ఈరోజు ఫాస్ట్ చేస్తున్నప్పుడు నిన్న చేయద్దు అది క్రైస్త జీవితం కాబట్టి శరీరములను అనుసరింపక ఇప్పుడు మూడో వర్షంలో శరీరంను అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మనము మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడలేదని పడవాలని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సంతకుమారిని పాప శరీరాకారంలో పంపి ఆయన శరీరం పాపంలో శిక్ష విధించండి ఇప్పుడు చూడండి పాపానికి శిక్ష విధించండి దానికి దానికి ప్రాణం ఉంది చూడండి పాపానికి పాపానికి ప్రాణం ఉంది అది నేను పట్టుకుంటాను అది డిసీజ్ లాగా వైరస్ లాగా దానికి శిక్ష విధించండి పాపానికి ప్రాణం ఉంది అంట దానికి జీవం ఉంది అంట అందుకే కయంతో కూడా తండ్రి మాట్లాడుతాడు కైను పాపానికి అది గడపం మీద ఎంత పుంచి ఉంది అంటే అది ఒక జీవంలాగుండేది దానికి ప్రాణం ఉంది అంటున్నారు అది నిన్ను మింగి వేడుతుంది అంటాడు దానికి అవకాశం ఇస్తే జీవన లాగా ఉండే అది పాపం దాన్ని దాని మీద దానికి శిక్ష చేసింది దేవుడు వాళ్ళు అట్లా శిక్ష విధింపబడ్డ ఆ పాపము మీ జీవితంలో ఎట్లా అభివృద్ధి చెందుతుంది దర్శింపబడ్డ వాడి జీవితంలో చెంద అభివృద్ధి కాబట్టి శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంటురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంటుంది నువ్వు ఈ సంవత్సరం చేయాల్సిన పని అది లిస్టు తయారు చేసుకో పెద్ద లిస్ట్ పది అంటవా ఇరవై అంటవా నీ దగ్గర ఎన్నో తయారు చేసుకుని ఒక్కొక్క దాని మీద విజయం పంపు ప్రార్థన పూర్వకంగా కొట్టేసే లిస్ట్ కొట్టేసి లాస్ట్ పాయింట్ మీరు ఎప్పుడు కొట్టేస్తావో ఆ సేవ విజృంభిస్తావు ఎందుకంటే నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి ఆత్మానుసారంగా జీవిస్తే జీవిస్తూ శరణానుసారంగా జీవిస్తే మరణిస్తావు ఖచ్చితంగా అక్కడ ఉంది వాక్యం అయితే వచ్చినప్పుడు చివరి కాలం కాబట్టి ఆత్మానుసారమైన మనసు జీవంలో సమాధానమైనది ఏదైనా కానీ శరణానుసరమైన మనసు జీవుడికి విరోధమైనది కాబట్టి హళలియ పాటలు పడినా ఎన్ని గంటలు ఉపాసం ఉండి ప్రార్థనలు చేసినా నువ్వు శరణానుసారంగా విరోధి అంటాను పైగా ఎనిమిదవ వర్షంలో ఏముందంటే అటువంటి వాళ్ళు దేవుని సంతోషపరచలేదంట నేను ఇది నేర్చుకున్నాను లాక్డౌన్ లో ఆయనను ఎప్పుడు సంతోషపరిస్తే నీకు ఇంకా మరికొన్ని విశేషమైన సంగతులు బయలుపరుస్తాడు ఎందుకంటే సంతోషించినప్పుడే కదా మనం గిఫ్ట్ ఇస్తాం పిల్లలు పరీక్షల పాల్పడితే వాళ్ళని గిఫ్ట్ ఇస్తాడు మనందరంటే మన ఇవన్నీ బయలుపరుస్తుంటే నువ్వు వాటిని పాటిస్తే కానీ సంతోషం జరిగింది ఈరోజు అర్థమైంది ఇంకా నేను వీడికి ఇచ్చేయాల్సిందే ఎందుకంటే నా విధానం అది నా గురించి తెలుసుకుంటాడో వాటికి నేను ఇష్టాల అది విధానం దేవుని విధానం కాబట్టి ఇష్టం ఉండేవాళ్ళు దేవుని సంతోషిస్తారు చాలే తొమ్మిదవ దేవుని ఆత్మ మీలో నివసించలేదా మీరు ఆత్మ స్వభావం గెలవాలి శరీర స్వభావం గలవారు కారు కాబట్టి శరీర స్వభావంగా ఉన్నామంటే దీవనాత్మని కలిగదు అనట్టు అందుకే పరశుధాత్మ అభిషేకం అందరికీ గెలగదు శరీరానుసారంగా జీవించే వాళ్ళకి పరశురాత్మ రాదు ఆత్మానుసారంగా జీవించే వాళ్ళకే పరశుధాత్మ ఉంటుంది అందుకే ఆత్మానుసారంగా అంటే శరీర కార్యం అన్ని తొలగించాల లిస్ట్ దాన్సుకునే పెద్దలేదు ఎన్నే నాకు నేను దాన్సుకున్నాను వాటి అన్నిటినీ స్టెప్ బై స్టెప్ నీరు వెంటనే తొలగించుకోండి ఉదాహరణకి ఆ కానుకల విషయంలో నువ్వు ఎక్కువ డబ్బుని తిరగస్తున్నా నీ దేవుని చేరువుకి కాను తీయకపోతలేవేమో అది నీ శరీర కోరిక నేను కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలా పిల్లల్ని ఎట్లా అది లోకాతీతమైన కోరిక అంటే శరణాంతరంగా అడిగి కూడా కాబట్టి ఇతనాలు నాటకుండా నువ్వు పంట ఎట్లా చాలా వస్తారండి దానికి సంబంధించిన వాక్యాన్ని ఎప్పుడున్న చూపిస్తా ఎట్లా నువ్వు పంటను విత్తాన ఎట్లా పంటను కొయ్యాలా ఇప్పుడు రెండు విత్తనాలు వేస్తే నా పది విత్తనాలు బయటకు వస్తాయి నువ్వు రెండే వేస్తున్నావు వస్తాయి పది విత్తనాలు ఇస్తాయి ఇంకెక్కువ వస్తాయి అది మర్చిపోయా మనం చాలా మనం మర్చిపోయి సేవలు నువ్వు సేవకులు కావచ్చు సేవకాలు కావచ్చు ఆయనను నువ్వు విత్తనాలు వేయడం నేర్చుకోవాలి విత్తనాలు అంటే పండించడం నేర్చుకోవాలి అది సత్యం కాబట్టింత సమృద్ధిగా విత్తతే అంత సమృద్ధిగా కోతరుస్తుంది అది తెలిసిన విషయం ఎవరికైనా ఆత్మీయ జీవితంలో కూడా అంతే కానీ నువ్వు ఒకటే దశలో ఉన్న వాటి నువ్వు సమృద్ధిగా లేని స్థితిలో ఉన్నావు నీ నీ కాలంలో నువ్వు డబుల్ డిగులు పొందుకుంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పోగొట్టుకోలే దేవుడు ఇచ్చింది ఎప్పటికీ మాయం ఇక్కడే ఉంటది ఈ నువ్వు పోగొట్టుకున్న నీ తాతలు పోగొట్టుకున్న భూములు నీ తాతలు పోగొట్టుకున్న ఆస్తులు నీకు వచ్చేసి ఈ వాక్యం నువ్వు అర్థం చేసుకుంటుంది చిన్నప్పుడు ఏది దర్శనో ఈరోజు అవన్నీ పొందుకున్నాను నేను దాన్ని వాటిని నేను మనసు పెట్టుకోలేదు ఈ వాక్యము నా జీవితంలో నెరవేరడం ఒకటే నేను కలిగి ఉంటున్నాను ఇది నెరవేరుతే నేను సాక్ష్యస్తాను అవును ఈ వాక్యంలో జీవం ఉంది ఇది నెరవేరుతుంది అని చెప్పడానికి కొరకు నేను వీటిని అనుభవ తోస్తున్నాను కానీ నెరవేర్నాక వాటి నేను మనసు పెట్టుకుని ఎందుకంటే ఆయన ప్రతిదీ పరీక్షించేదేమైనా నీకు అన్ని పరిశీలిస్తాడు పరి పరిశీలిస్తాడు నేను యొక్క పరికీల దింతేమేదండి నీ పరిస్థితి ఆశ్రయించు తిన్నా పరికీల డబ్బు కూడా ఇంతే నేను లక్షల లక్షల కోట్ల కోట్లు మీకు డబ్బు ఇస్తే దాని ఇంటి ఏమవుతుంది ఈ రోజులు మీకే వస్తాయి ఇంకా అవి రాకుండా ఉండాలంటే చేసుకోవాలి నేను ఏం చేస్తాను నా చాలా మంది స్వీట్ బాక్స్ తీసుకొస్తారు ఆఫీస్కి రకరకాల స్వీట్ బాక్స్ రకరకాల పండ్లు తీసుకొస్తారు అవన్నీ నేను ఇంటే ఏమైతే నేనేం చేస్తాను దాన్ని ఇంటికి ఆయన డబ్బా ఓపెన్ చేసేసి మొత్తం మంచి పడేస్తున్నా ఆఫీస్లో అదే ఓకే నా జీవన విధానం దేన్ని కూడా నేను చాలా ప్రీతిగా పెట్టుకోను ఆహారమే గానీ డబ్బే గానీ వర్తులే కానీ విలువగా వర్తులు విచ్చి పడేస్తున్నాను ఎవరికైనా కానీ అదే ఆత్మీయ జీవితం అంటే అమ్మ ఎక్కడ చేయాలి కెమెరా ఎక్కడ చేయాలి మొబైల్ ఫోన్ ఎట్లా చేయాల కంప్యూటర్ ల్యాప్టాప్స్ నేను రెండు రెండు కంప్యూటర్స్ ఇచ్చేస్తున్నాయి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఒక కెమెరా ఇచ్చేస్తున్నాను మంచి వెళ్ళదాన్ని అటుపోయిన సంవత్సరం రెండు మొబైల్ ఫోన్స్ ఇచ్చేసినాయి నేను ఏం చెప్తానంటే నా గురించి గొప్పగా చెప్పుకోవడానికి కొడుకు అది ఆ నేర్పుతున్నాను నీకు ఏది ప్రీతికరం ఏందో అది ఇచ్చేసేయాల నేర్పుతున్నా కూడా ఇతరులకు కూడా విధానం నా గురించి గొప్పగా చెప్పుకోవాలంటే ఆది కదా ఎవరి దగ్గర చెప్తే ఏమొస్తాం కాబట్టివరిగా తొమ్మిదవ స్థితి భార్య ఏముందంటే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని అయితే వాడు అయిన వాడు కాదు కాదు లాస్ట్ పాయింట్ అంట అందుకే మీరు ఎవరైనా నా ఆత్మ నీల లేదు మీరు ఎవరు నా ఎందుకంటే నా ఆత్మ లేదు ఎందుకంటే మీలో నా ఆత్మ లేదు కాబట్టి మీరు నా వాళ్ళు కాదు నా వాళ్ళ నేను గుర్తు నా గొర్రెలకి నేను ముద్ర పెట్టుకుని గుర్తుపడతాను అతను సీల్ చేసి కాపాడుకుంటుంది చివరి వరకు మీరు నా గొర్రెలు కాదు అందుకే మీద నా సీల్ లేదు నా సీల్ నాకు గుంపులకు ఎట్లా వస్తారు మీరు మీరు ఎవరో నా ఎక్కడికి పోయింది అక్రమం చేయబోట్లరా పరిశుద్ధు తండ్రి మీకు వదనాలైనా అతని జీవితం మీరు మాత మాట్లాడుతున్నారు ఈ సంవత్సరం తర్వాత అన్నింటి తొలగించుకోవాలి సఫలమంతా అనిపిస్తున్నాం మహిమా జనతా పొందుకోమని ప్రార్థిస్తున్నాం కానీ ఆ జీవితాన్ని మిమ్మల్ని పచ్చి గణపరిచలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ఏ విధంగా ఎక్కువగా ఈ సమస్యలు నడిపిస్తారు ఏదైతే సాక్షిగా జీవించాలి మీరే మనం మీద పెట్టుకోమని ఏ సో క్రీస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం ముఖ్యమైనదండి ఈ యొక్క వాక్యంతున్నాయి వాళ్ళని ఆశ్రయించండి వాళ్ళు కూడా ఆత్మానుసరంగా జీవించాల ప్రాబ్లం ఇది బహు కష్టతరమే కానీ మీ సమస్తానికి సాధ్యం మా అవిశ్వాసాన్ని స్వంతపరచండి మా విశ్వాసాన్ని బలపరిచి నెక్స్ట్ థింగ్ అది విశ్వాసంగా తయారు చేయండి ఇంతకుముందు విశ్వాసం సరిపోదు మాకు తెలిసినేను డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నాడు ఇంతకుముందు డైరెక్ట్ గా జైలు అటాక్ ఇప్పుడు డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నాడు ప్రాబ్లమ్ మేము వాడిని విజయం పొందాలంటే మాకు ఆత్మీయ జీవితం అవసరం ఎట్టి పరిచిన్న శరీర క్రియలు మాలో లేకుండా ఆ లిస్టు చూపించింది బ్రెదర్కి శిస్టర్కి ఆ రాసుకొని వాటి అన్నిటి మేము వాటి మీద విజయం పొందాలా ప్రార్థన నడిపించండి అబ్బాయించి ప్రార్థిస్తున్నాము తండ్రి సరేనా ఒక్కొక్కరుగా మనం ప్రార్థన చేస్తాము వన్ బై వన్ ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేస్తాం సోదరం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు తండ్రి మహిమ సరీపకు దేవానికి వందాలేసయ్య గొప్ప దేవ వాక్యం మాట్లాడిన ప్రభావాలేసయ్య గొప్ప దేవ మాలు ఇంకేమైనా శరీరమైన బలహీతలుంటే ప్రభావం చూపించండి ప్రభావ మేము ఆ తయారు చేసుకునే ప్రభావ ఒక్కొక్క దాని మీద మేము విజయం పొందాలా ప్రభావ ఓ దేవ మేము సంపూర్ణంగా మీ ఆత్మలు మేము తయారు కావాలా ఓ ప్రభాపతి బలహీతలు మాలు ఇంకేమైనా చూపించండి ప్రభావ మాకు తెలియని ప్రభావ ఆయన ఇస్తే ప్రభావ అన్నిటి మీద మేము విజయం పొంది ప్రభావ ఆత్మలో మేము సంపూర్ణంగా ఎదిగే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ఓ ప్రవ్వా ఆయన ఇస్తే ప్రభావ ఆత్మానుసారంగా జీవించాలా ప్రభావం ఆత్మైన విషయాల మీద ప్రభావం మనసు పెట్టుకోవాలా ప్రభావ అంటే శరీరం అయితే ఉండదు ప్రవ్వా కాబట్టి ప్రభావ అవి ఏమున్న ప్రభు మాకు చూపించాడు ప్రవ్వాటి విజయం పొంది మేము ముందుకు పోయి బిడ్డలుగా తయారు చేయండి ఆ దేవన తి ఆత్మలో సంపూర్ణంగా ఎదగాల ఏజ్ కే అక్కడ మాట్లాడుతున్నాడు ప్రభావ ఆత్మ తండ్రి మీరు అతను ఆత్మలో కొనిపోయిబడినారు వాళ్ళు ఏ రీతిగా జీవిస్తున్నారు వాళ్ళ జీవన విధానం అతను చూపించినారు ప్రవ్వా అతను వేస్తే ప్రభు మీరు ఎంత గొప్ప దేవుడు ఇస్తే ప్రభు అలాంటి అనుభవాలు ప్రవ మ మేము కూడా పొందుకోవాలా అట్ట పొందుకోవాలంటే ప్రభ ఉండదు ప్రవ్వా తండ్రి మాకు చూపించమని ప్రార్థిష్టం ఆ స్థితికి మేము ఎదగాల ప్రవక్తుల కాలంలో శిష్యుల కాలంలో ఆ ఆ స్థితికి వాళ్ళు ఎదిగినారు ప్రవ్వా ఆయన ఈ చివరి కాలంలో మీ బిడ్డలు కూడా ఆ స్థితికి ఎదిగినారు నీకు వందాలు స్తోత్రం థ్యాంక్ యూ జీజస్ ప్రవ్వా మేము ఆ ఎదగాల ప్రవ్వా ఈ సంవత్సరం అంత భయం బహుభయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ఆయన మేము సంపూర్ణంగా మేము ఆత్మలు మేము ఎదగాలసు ప్రభావ వీటన్నిటి మేము చూపించాలా ప్రతి ఆత్మను ప్రభావ మేము వివేచించాలా ప్రభావ నా దేవ నా ప్రభావ ఎందుకంటే వాడి దుష్టుడి ప్రభు ఎంత భయంకరంగా మనుషుల ప్రభావ తండ్రి ఇస్తు ప్రభావ మేము ధైర్యంగా మీ కొరకు నిలబడాలా ప్రభావ ఆత్మలు మేము నేర్చుకోవాలా ఆత్మ ద్వారా నడిపింపబడాలా ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపడితే దేవుని కుమారులని వాకించ చెప్తుంది కాబట్టి ప్రభు నిత్యం ప్రభావ ఆత్మ నడిపింపబడాలా ప్రభా ప్రతి దశలో ప్రభావ ఆత్మకు మేము సంపూర్ణంగా మేము ఈ ప్రభావం నడిపించబడాలా ఆక అనుభవాలు మేము కూడా పొందుకోవాలా మా ఆత్మీయ జీవితంలో ఓ ప్రభా నరీరాన్ని పోషించుకోకుండా ప్రభావ మేము ఆత్మను ప్రభావంలో సంపూర్ణ స్థితికి మేము ఎదగాల ప్రభావ నాయన ఐసు ప్రభావాలంటే బిడలు మమ్మల్ని తయారు చేయండి నా దేవ శరీరము ఆ జీవము మేము విడదీస్తుంది ప్రభా ఆత్మలు మేము జీవించాలా నా దేవ యేసు ప్రభావం మీరే మాకు సహాయకలు నడిపించండి ఆ స్థితికి మేము ఎదగాల ఓ ప్రభావ ఆత్మలు సంపూర్ణమే ముందుకు పోయి బిడలు మమ్మల్ని తయారు చేయని ప్రభావ ఇక విధానాలు మీరు మాకు చూపిస్తున్న ప్రభావ ఈ సంవత్సరంలో నా తన ఇస్తు ప్రభా తి ఈ కాలంలో మేము ఎట్లా జీవించాలో మీరు మాతో మాట్లాడనారు కాబట్టి ఈ రోజు నుంచి ప్రభావం వాటిని మేము ప్రాక్టీస్ చేసుకోవాలా ప్రభావ ప్రార్థనా పూర్వకంగా ప్రార్థన చేస్తాము మాకు చూపించని ప్రభావ వాటిని మేము రాసుకోవాలి ప్రభావ ఒక్కొక్క దాని విజయం పొంది ధైర్యంగా ప్రభావించే సాక్ష్యం అనేకలు ప్రభావ ఈ వాత్యం చూపించే వాళ్ళు ఆత్మలో ఎదుగు బిడ్డలగా ఓ ప్రభా తయార్ కావాలా ప్రభా అలాంటి సేవ జీతంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థమైన ఈ వాటి మా హృదయం భద్రపరచుకోవాలని నిర్లక్ష్యంగా మేము జీవించద్దు ప్రతి దశలో ప్రభావం పరిశుద్ధంగా యదార్థంగా మేము జీవించాలా ప్రభావ నా నోటి మాటలు కాని మా ప్రవర్తనలో కాని మా చూపులో మా హృదయంలో ఏ తలంపులు ఉండొద్దు ప్రభా ప్రతి తలంపు ప్రభావ నేను మహిమపర్చేలాగా ఉండాల నేను శృతించేలాగా ఉండాలా ప్రభావ శారీరకమైన క్రియలు మాలో ఎలాంటివి ఉండదు ప్రభావ రహస్యమైన క్రియలు ఇంకేమైనా ఉంటే ప్రభావ అవి చూపించాలి మా వాటి నుంచి మేము విడుదల పొందాలి మేము ఆత్మలో ఎదగాల ప్రభావ ఎందుకంటే ప్రభావ ఎందుకంటే ఆత్మలో మేము ఎదగకపోతే ప్రభావ వాటి వాడు ఏ రీతిగా అటాక్ చేస్తున్నారో మాకు తెలియదు ప్రభావ శారీకంగా జీవిస్తే అట్లనే ఉండిపోతాం కానీ ఆత్మలు జీవించినప్పుడు అన్ని వివేచించగలుగుతాం ప్రభావ కాబట్టి ఆ స్థితికి మేము అందరం ఎదుగాల ఈ గ్రూప్ ప్రతి బ్రదర్ సిస్టర్స్ ఈ వాక్యం ప్రభావ ప్రపంచంలో ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడా ప్రభావ అలాంటి స్థితికి ఎదిగింపజేయండి వాళ్ళ జీతాలు మార్చుకొని మీ వాక్యం తట్టు ఓ ప్రభావ ఆకర్షింపబడి ప్రభావ మీ వాక్యానుసారంగా జీవించే బిడలుగా మీరు తయారు చేయండి ఎందుకంటే ఇది బహుశ్రమల కాలం ప్రభావ నైనా ఇసనా తండ్రి ఎంత భయంకరంగా ముందు ప్రపంచం అంత గలివిలిగి ఉంది ఉంది ఇవన్నీ మీరు మాకు ముందుగానే బయలుపరచాలి మీ వాక్యం ప్రభావాలి సయ మేము ఎట్లా జీవించాలనే ప్రభా ప్రతి క్షణం ప్రభావ మీకు విధేత కలిగి మేముండాలా అన్ని వేళల ప్రభావ తండ్రి ప్రతి దశలో నేను మైమ పచ్చి బెడ్లగా మేము ఉండాలి ప్రభావ ఓ ప్రభావ మీరు మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలని సహాయపడమని ప్రార్థ్యమైన ఆయన వైరస్ బాధ్యతలు అందరినీ ప్రభావిరు స్వస్థపచ్చని ప్రార్థిష్టమైన పట్ల మీ కనికరిని జీవించలే చివరి దశలో ప్రభావం ఉంటుండే కాబట్టి వాళ్ళ జీవితాలు మీరు సమర్పించుకోవాలని మీరు ఆకర్షించుకోమని ప్రార్థిష్టం వాళ్ళందరూ మీరు స్వస్థపచ్చండి స్వస్థపరిచే దేవుడు మీరని ప్రభావ ప్రతి ఆత్మ మీ వైపు చూడాలా ఆ శిల్వ దగ్గరికి రావాల ప్రభా అనేక జీతాలు సమర్పించుకోవాల ప్రభావ ఆ రీతిగా మీరు హారించ జరిగించమని ప్రధిష్టమైన ఈ ప్రభా ఈ టైంలో ప్రభావ ఈ కాలంలో ప్రభావం ఎట్లా ముందుకు వెళ్ళాలో పరిచయలో ప్రభావ ఏ రీతిగా మేము వెళ్ళాలో ప్రభావ మీరు మాకు మార్గం చూపించండి మీ చిత్తానసరం నడిపించండి ప్రార్థనలు మేము కనిపెట్టుకోవాలి ప్రభుత్వ తన నడిపించేందుకు మీకు గ్రహించాలా ఎందుకంటే పాత పురాతన కాలమైన భక్తులు కూడా ప్రార్థన చేసిన ప్రభావం బయటపరిచినప్పుడు వాళ్ళు ప్రకటించారు మీరు వెళ్ళమని ఇప్పుడే వాళ్ళు వెళ్ళినారు ప్రభా నైనా ప్రభావా అలాంటి అనుభవం మాకు ఈవెన్ వేసు ప్రభావ నీకు వన్నాను మాకు ఆశ ఉంది ప్రభావ నైనా వేసు ప్రభా ఒక నియమం ఒక విధానం మీరు మాకు చూపించి ఆ స్థితికి మీరు ఎదగాలంటే మీరు ఈ రీతిగా జీవించాలా అని మీరు మమ్మల్ని హెచ్చరించినారు నీకు వన్నాను ఓ ప్రభు వాక్యం మేము తీసుకుంటున్నాం ప్రభావ్వా ఈ రీతి నుంచి ఈ ప్రాక్టీస్ చేయాలా ఈ వాక్యాన్ని మేము ప్రెగ్నెంట్ మేము జీవించాలా విడిచిపెట్టి ప్రభావ విజయం పొంది మేము సాగిపోయా ప్రభావ వాటన్నింటిని పాపం శిక్ష మేము వేయాలా ప్రభావం తన వాక్యంతోనే వాటిని మేము జయించాలా ప్రభావ నా తన ప్రతి బలంగా తన కొట్టివేసే ప్రభావ మీరు బలవంతడేసే ప్రభావ తను తండ్రి పౌలు ప్రార్థా చేసిన ప్రభావ నన్ను బలపరచు సమస్తం చేయగలని కాబట్టి ప్రవ్వామని బలపరచండి మీకు బలం మేము పొందుకోవాలి ప్రవ్వా మేము సంపూర్ణ సాగిపోవాలి ఆత్మలో అలాంటి బిడ్డలుగా తయారు చేయండి గ్రూప్ ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దీవించండి నూతనగా మీరు అభిషేకించి కుటుంబంలో ప్రతి అవసరాలకు మీరు తీర్చండి ప్రవ్వా మీకు గొప్ప సాక్షిని పెట్టుకుని ఆత్మలో సంపూర్ణగా ఎదిగి ముందుకు పోయి బిడ్డలుగా మీరు తయారు చేయండి ఆ స్థితికి ఉన్నతమైన ఆత్మీయ జీవితంలో ప్రభావ నేను మహింపచ్చే జీవితం ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి సేవలు మీరు నడిపించిన ప్రభావ వాళ్ళ కుటుంబంలో ఎవరైతే రక్షణ పొందలే వాళ్ళంత రక్షణ పొందాలా ప్రభావ మీరు రక్తం కిందికి రావాలా రక్షణ పొందాలా రక్షణ పొందిన వాళ్ళంటే ప్రభావ సంపూర్ణ ఒకటి సాగిపోవాలి ఆత్మలు ఎదగాల అంటే బెటర్ మీరు తయారు చేయని ప్రతి కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచమైన గొప్ప దేవానికి వందలేసయ్య ఈ దినవంతా మీ సాయం చేతి నడిపించండి మీకు నూతనమైన అభిషేకం మాకు అనుగరించండి మేము నా తన ఈస్తు మేము పూ మార్గం అంతా మీ సారాల నుంచి పర్షుదాపడి మాకు అనుగరించి ప్రాదిష్టమైన నా దేవ నా ప్రభావ ఈసూ ప్రవా ప్రవాడు మీరు తాతన ప్రవాహానికి మంచి ఆరిగిన ఇచ్చాను ఇంకా ప్రభావ అనేక విషయాలు మీరు బయలుపరచండిసే ప్రవా ఇంకా ఉన్నతమైన ప్రవ ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రవా బయలుపరచండి మీరు మాట్లాడని ప్రభావ మీ ఆత్మకార్యం జరిగించండి అనుభవాల ప్రవ మేం కూడా పొందుకోని ప్రవా ఓ దేవాసాను మేము జీవించాల ప్రవా అనే స్పిరిచువల్ గా విషయాలు మీరు మీరు అన్నగారు మాట్లాడుతున్నారు ప్రభావ నీకు వన్నాలు ఇస్తే ప్రభావం వాటిని అర్థం చేసుకోవాలి మేము ఆ స్థితికి ఎదగాల అన్నీ ఎదిగింపేయాలా మీరే మాకు సాహికులు నడిపించుకోని ప్రాధిష్టమైన ఆ రీతిగా ప్రభావ తన పాప తను జోసి వెళ్తున్నాను ప్రభావ మీరు నడిపించండి ఆ బిడ్డ అగ్ని కంచి వేయండి ప్రభావి దూతల కాపులు దయచేయండి ప్రయనం రాకపోక తోడు అక్కడ చదువులో ప్రతి దాంట్లో ప్రభావ మీరు తోడునండి బిడ్డ చుట్టూ మీరు దగ్గించి ఏ రీతిగా ప్రభావ నా తన మీ కొరకు ఆయన ఆత్మలు ఎదగాల మీరు జీవితండి చదువుల్లో మీ జ్ఞానం మీ తలంపులు ఉన్నత స్థితికి మీరు మరి విశేషంగా ప్రభావం మీకు సాక్షిగా బిడ్డ నాకు నిలబెట్టండి ప్రభావ ఎన్ని నిమిషం నిమిత్తమైన ప్రభావం మీరు పంపిస్తున్నారు ప్రభు మీ చిత్తం ఏమి ఉంది మీ ప్రణాళిక ఏముందని నెరవేర్చుకునే ప్రభు మీ సంకల్పం నెరవేర్చుకునే బిడ్డ ద్వారా ప్రభావ మీరు బలపరచని ప్రభావ నూతనంగా మీరు అభిషేకించి మీకు గొప్ప సాక్షి బిడ్డ నిలబెట్టుకోమని ఆదిష్టమైన కుటుంబంలోని ప్రతి అవసరం తీర్చని ప్రభు ఆయన మీరే సహాయకులు నడిపించని ప్రభావ ప్రయాణ మీరు సహాయకులు నా తండ్రి రేపు మార్నింగ్ ప్రభావం అక్క ఒక యూరికి ఆ ప్రాంతానికి వెళ్తుండగా ప్రభావ మీరే మాకు సాహకులు నడిపించండి మీకు నూతనమైన అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించి నడిపించండి పో మరొకంతలు మీరు సరళించండి ఆ ప్రాంతాలు మీరు సంచరిస్తుండగా ప్రభావ తన ఇసు ప్రభావ తను మేఘ స్తంభంలో మీరు మా మధ్య ఉండండి ప్రభావ నడిపించండి చీకట్ శక్తులన్నీ ప్రభావ అవన్నీ పారిపోవాలి ప్రభా మనుషులు విడుదల పొందా రక్షణ పొందాలా తల్లి మీరు మమ్మల్ని అభిషేకించి వాడుకోండి మేము ఎట్ల ప్రభావ అక్కడ మేము మీరే మాకు సహాయకులు అయినా మీరు నడిపించండి మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టివెండి ప్రభావ మీ తలంపులు మీరు చోటి మమ్మల్ని సంపూర్ణ మీకు సమర్పించుకుంటాం ప్రభావ మీ చిత్తానుసరంగా మీ ఆత్మ నడిపించండి పరిశుభాత్మ నడిపు మాకు అనుగ్రహించండి వివక్ష నడిపించండి ప్రతి ఆత్మని వీక్షించాలా వాళ్ళ ప్రార్థన చేయాలా ప్రభావ అనేక ఆత్మకు రక్షణ పొందాలని సహాయపడండి ఓ ప్రభావ తన ఈ లోకపు మాల్యాన్ని మేము అంటకుండా ప్రభా ప్రతి దశలో ప్రభ మేము జాగ్రత్తగా జీవించాలా దుష్ట విజృంభించి పనిచేస్తున్నాయి ప్రభావ తన్ని వాటికి మేము అవకాశం ఇవ్వద్దు ప్రభావడు వాడు గద్దించే సింహంలో ఎవరిని మింగదామని వాడు కనిపెట్టుకున్నాడు ప్రభావ కాబట్టి ప్రవాడికి మేము అవకాశం ఇక్కడ ప్రతి దశలో ప్రభావ మేము జాగ్రత్తగా మేము పరిశుద్ధంగా మేము జీవించాలా ప్రతి ఆత్మను మేము వివేచించాలా ప్రభ ఆయన ఈస్తు ప్రవణ ఆ దురాత్మను మనుషులు పడుతున్నాయి ప్రవ తండ్రి ఇస్తు ప్రవణ తండ్రి ఇస్త వాళ్ళ వాటి నుంచి విడుదల పొంది ప్రభావ మీ కొరకు జీవించాలని మీరు సహాయపడి ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా మేము పోయే సాహస జాగ్రత్తగా జీవించాలా ఆయన ఇసు వారితో మీరు సాహసం చేయని కానీ వారి వారి సాంగత్యం చేయను కానీ సమాధాన పడమన్నారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి మీరు జాగ్రత్తగా జీవించమన్నారు ప్రభావ ఆయన తన ఇసులో సాధ్యమైతే అందరితో సమాధాన పడమన్నారు కాబట్టి ప్రభావ తన యువతి మీద సాహసం చేసినా గానీ ప్రభావం జాగ్రత్తగా మేము జీవించాలా నా తన పిలుపు మా ఏర్పాటు ఇప్పుడు మేము మర్చిపోయింది నిత్యం చూస్తే మరీ జాగ్రత్త ప్రతి క్షణం జాగ్రత్తగా జీవించాలా ప్రభావం మొదటి నుంచి ఏ ఉపదేశం మేము పొందుకున్నాం ప్రభావి సత్యం అది మేము మర్చిపోక ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలి మా మా ప్రవర్తనలో గానీ మాటలో గానీ మనుషులతో సంభాషించేటట్లు గానీ ప్రతి దశలో ప్రభావ మేము జాగ్రత్తగా జీవించాలి మీకు మహిమకరంగా జీవించాల ఆయన ఈసు ప్రభు అంటే అనుభవం మాకు అందరికీ అనుగ్రహించిన ప్రాదిష్టమైన గొప్ప దేవ ఈసానికి నా దేవ ఇసు ప్రభావ ఇంకా ప్రభులతో లోకం అంతా భయంకరంగా ఉంది ప్రభావ ఆయన ప్రతి సంఘం సర్వసత్వంలో రావాలి అబద్ధ బోధించాలి విడుదల పొందాలా అక్కడ లేవి క్రమం నుంచి ప్రవా మిల్క్ సెది క్రమంలోకి రావాల ప్రభా అది భయంకరమైన మోసపుచ్చిన ఆత్మ అయినాది దేవాన్ని ఎప్పుడో అక్కడ నియమం కొట్టివేసినారు కాబట్టి ఆత్మీయమైన క్రొత్త నిబంధన అనే విషయంలో ప్రభావ అతి పరిశుద్ధ స్థలంలో ప్రతి ఒక్కరి మీరు ప్రవేశింప చేస్తున్నారు అందరినీ ప్రభావ అందరినీ యాజికలు చేస్తున్నారు కానీ వాళ్ళు పాత నిబంధన పద్ధతులతోనే ప్రభావ మనుషులు మోసగిస్తే ప్రవా ఎంతో భయంకరంగా చేస్తున్నారు ప్రావా దాని వాళ్ళు క్షమించడం అని ప్రాంతం కనికరించి ప్రవా వాళ్ళ దాని నుంచి ప్రవా మెలికి సమంలో రావాలి అందరూ సేవకులుగా తయారు చేయాలి ప్రతి సంఘం ప్రభావ ప్రతి సంఘం నుంచి గొప్ప గొప్ప సేవకులు బయటికి రావాలి మా దేశంలోకి రావాల ప్రభ గొప్ప గొప్ప దేశం ప్రవక్తలు కూడా బయటకు రావాలి ప్రభావి స్థితికి ఎదగల ప్రతి బిడల ప్రభావ తన ఈ దేశాన్ని గొప్ప ఉద్యమంతో నింపని ప్రభావ ఈ దినాలలో ప్రభావ తన అనేక చోట వెళ్ళి మీ సువార్త ప్రకటించాలా ప్రభావ మీరే మా ద్వారాలు తెరవండి పరిశుధాత్మ నిర్ అనుగ్రహించండి అనేకలు మేము శిష్యులు చేయాలి అనేకులు మీ వాక్యని ప్రకటించాలా తండ్రి ఇన్న పరిస్థితులు ఎంత భయంకరంగా అయినా కానీ ప్రభావ మీరే మాకు మార్గం చూపించేవాడు మీరు కనిపెట్టుకున్నాం మాకు కావాలి గోపుల మీద ప్రభావ మీరు ఏం సెలవిస్తారు మీరు ఏం చెప్తారో ప్రభు మేము కనిపెట్టుకున్నాము తండ్రి మీ చిత్తానుసారం నడిపించి మీరు మాట్లాడి నడిపించమని ప్రార్థిష్టమైన ఆత్మ సంపూర్ణ గడిగి మీ బిడ్డలుగా తయారు చేయండి నా ప్రభావతాన్ని నీకు వన్నాలే మీరు అక్కడ తొలిగింది ప్రభావం సిద్ధపడాలా నీకు మేము సిద్ధపచ్చా ఈ ప్రవేశాలు నెరవేరే టైంలో మేము కాబట్టి ప్రతి క్షణం మేము జాగ్రత్తగా జీవించాలా ప్రార్థనలో ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలా నా తన ఇస్తుంటే జీవితం మాకు అందరికీ అనుగ్రహించి మా కుటుంబాలను కూడా మేము కాపాడుకోవాలా రక్షణ మరి విశేషంగా అనేక ఎంత నడిపించాలంటే సేవ జీవితంలో నడిపించి మీరు ఆఖరికి మమ్మల్ని అందరూ చింతపరచుకుని ఆయన నా దేవానికి మీటింగ్ అంతా మీరు మహింపొందినారు ఆయన వాకిందరూ అనేకమైన విషయాలు మాకు బయలుపరిచారు మీ జాగ్రత్త మేము వినాలా రాసుకోవాలా తన ఇస్తూ ప్రవలంబించుకుని దాని ప్రకారం మేము జీవించక మేము ప్రయాస నా తన ఇసు లేకుంటే వాక్యం ప్రభావ హృదయంలో లేకుంటే ప్రవా సైతాన్ని మేము విజయం పొందలేం ప్రభావా తన ఇసు ప్రవ వాక్యం మాలో లేకపోతే ప్రవా ఆయన ఏసు ప్రభావిడు మమ్మల్ని చిత్రవర్త చేస్తారు ప్రభావ కాబట్టి వాక్యం చేయితన్ జయించాలా ప్రభావ పాత నిబంధన కాలంలో ప్రభా మిఖాయల దూత ప్రభా ఆ గాబేల దూత గానీల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభావం అడ్డగించింది ప్రభావ సైతన్ ప్రభావ వర్తమానం చెప్పకుండా కాబట్టి మికాయలు దూత వచ్చి వాళ్ళ మీద విజయం పొందిండే కాబట్టి కొత్త నిబంధన కాలంలో తండ్రి ఏసు ప్రభా పాత నిబంధన కాలంలో సైతాన్ని అడ్డగించింది మిాయిల దూత అడ్డగించింది ప్రభావం బిడ్డల మీద పోతుండే కాబట్టి కొత్త నిబంధన కాలంలో ప్రభావ మేమే ఆ దూతలాగా మిమ్మల్ని పెట్టినారు సైతన్ వాడిని మేము అడ్డగించాలా ప్రభావ వాడిని జయించాలి మీ బిడల మీద పాడుతున్న గొప్ప జనం ఓ ప్రవాడి భారీ నుంచి ప్రపంచాలా అలాంటి అభిషేకం అలాంటి శక్తిని అనుగ్రహించి నడిపించి ప్రతి చోట సిద్ధపరచుకోమని త్వరలో రాయన్న ఏసు క్రీస్తు పరిశుద్ధాన్ని ఆ మమ్మల్ని ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మేం ఆమె ప్రార్థించండి ఉన్నారా ఒక్కొక్కరు చేయించుతారు ప్రార్థన చేయండి ప్రేమైన దేవా కృపల తండ్రి దేవ యేసుకు నెక్కలేని వంధనాలు ప్రభా దేవాక్యం చేత ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రభా నీకు వందనాలు ప్రభా దేవా మా జీవితంలో ప్రభా ఎలాంటి ప్రభా మరి బలహీనత ఉందో ప్రభా అది మా నుంచి తీసుకో ప్రభా చూపించండి ప్రభా అది మేము ప్రభా ప్రాక్టీస్ చేసేవారి లాగా ఉండాలి ప్రభా దేవాసూప్రభా ఎలాంటి తప్పులు మేము ఉండదు ప్రభా శరీరకరంగా మేము అసలు జీవించదు ప్రభా ఏసా మేము ఆత్మానుసారంగా మేము జీవించాల ప్రభా ఏసు ప్రభా మరి నేను చూడాలంటే ప్రభా మరి మేము ఆత్మానుసరంగానే మేము జీవించాలి ప్రభా ఏసీ నీకు వందనాల ప్రభా కృతజ్ఞతలనైనా స్తౌతం దేవా ఏసు ప్రభా మరి బ్రదర్స్ అందరు కలిసే ప్రభా మరి మీటింగ్ వెళ్తున్నగా ప్రభా మరి రేపు ప్రభా వారికి మీరు తో ఉండి నడిపించండి ప్రభా మీ యొక్క హస్తం వారి మీద పెట్టండి ప్రభా నీకే స్తౌతం దేవా ఏసు ప్రభా ఆ యొక్క ప్రాంతంలో ప్రభావ ప్రతి ఒక్క దృష్టి చెప్పిన ప్రభా ఏ గద్దించి ఏచిజనామం రాం ప్రభా అక్కడ ప్రభా శాంతి సమాధానం ఐక్యత దాయించాం ప్రభా అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ యొక్క సువార్త ప్రకటించాలా అనేకుల నిధికి వచ్చే లెవెన్ మీరు నడిపించాం ప్రభా నీకే స్తోత్రం పరిశుద్ధి సర్వాధికారులు నీకు వందనాలు దేవా ప్రభా ఇంకా మేము ఆత్మీయంగా బలపడాలా ప్రభా ఇంకా మాకు ముందుకు నడిపించండి బాధపడి ప్రభా నీకే స్తోత్రం దేవా ఈ లోకాచరకు మేము లొంగిపోవద్దు ప్రభా దేవా కేవలం ప్రభు నీ మాట విని దాని ప్రకారం మేము నేర్చుకున్నాడా మరి నాగ మమ్మల్ని తయారు చేయండి మాకు ముందుకు నడిపించబడమా దేవా నాకు సాహించే ప్రభావ నీకు వందనాలు నాలోని ప్రతి ఒక్క బలహీనత ఇంకా ముందుకు నడిపించే బ్రహ్మా ఇంకా మాకు వాక్యం చేతో ప్రమా బ్రమా నీకు వందనాలేనా దేవా ఇంకా ప్రభా పరిశుద్ధాత్మ లేని వారికి ప్రభా ఏ చుకృష్ణాత్మ అభిషేకించి ప్రభావ సేవలు వాడుకోండి ప్రభా నీకు బాలేనాభ మరి నువ్వే పెద్ద విషయంలో సహాయం చేశారని మేము నమ్ముచ్చు ఏ చూకృస్తున్నామని వాడికి వెతికొచ్చున్నాం నా తండ్రి ఆమె విజయబేదర్ హలో విజయ్లాక్ పరిశుద్ధు మహోన్నతుడా సర్వోన్నతుడు ఐషయామిక వంధనాలు స్థుతులు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను జీవంగల తండ్రి గొప్పదేవా నాయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నదేవా గత కాలంలో గత దినంత మిమ్మల్ని కాచిత్రి పోషించి భద్రపరిచి తల్లిప్రభా మా జీవితంలో ఏళ్ళు ఏం లోపటం లేకున్నాము మళ్ళీ తల్లిదండ్రబా కాపాడుతూ వచ్చి తల్లిప్రబానైనా మీకు వెళ్ళాలి వందరాల స్థితిలో స్తోత్రాలు చూసుకుంటున్నాం ప్రభావ రోజుకల సమయంలో మా జీవితంలో చూస్తున్నారు ప్రభు విన్నట్లు నాయన సేవలను ఆత్మను కలిగి తీసుకునే ముఖ్యం అందడానికి ప్రభావ జీవం గల లేదా తల్లిదండ్రబాయో మీరు మాట్లాడడానికి మీకు వందనాలు స్తోత్రం ముఖ్యంగా తల్లిదండ్రునైనా ఈ లోకంలో జీవించిన జీవితం తండ్రి ప్రభా ఆయన ఒక దినమున మేము ఏమైతే విత్తి ఉన్నామో ఆ పంటను కోయవలసింది ప్రభా దాని నుంచి రక్షించేవుడవు తండ్రి ప్రభా మేము విత్తిని అంతా దృష్టి ప్రభా తండ్రి మళ్ళీ ఏం మంచి లేదు ప్రభావ ఆయన మమ్మల్ని దాని నుంచి విడిపించడానికి ఎట్టినందుకు మీకు వందనాలు మా కొరకై మరణించి తిరిగి లేచిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఆయన విషయ అటువంటి జీవితాన్ని ముఖ్యంగా దురాసిన నేత్రము చూసినది ప్రతిదీ నాయన సంపాదించుకోవాలి అనుభవించాలి తల్లి ఈ యొక్క తల్లి ఆత్మీయ తల్లి ప్రభా సత్యాలతో మాకు మాట్లాడినందుకు ఆయన ఈ దుష్టి కలిగినదంతా నైనా విసర్జించుకున్న తప్పు ఇంకొన శక్తి ఆయన దయచేయండి ప్రభావ బలపరచండి ప్రభు ఈ లోకాశ శరీరాశ నేత్రాస జీవోడంబం ఇది ఒక రోజు నిలిచిపోతుంది ప్రభు మాత్రమే ఆయన మీరు మాత్రమే వాక్యము మాత్రమే నిలిచి ఉంటుంది కాబట్టి జీవమైన వాటిని వెతికి తండ్రి నిర్జీవమైన వాటి క్రియలను వాటిని ఆయన సమస్తమును విడిచి ఆయన కొద్ది కాలం బ్రతికి మీదకి రావాల్సిన వారు తండ్రి ప్రభావ అల్పకాలం వీటి గురించి మేము అనుభవించటం తండ్రి క్రీస్తు కూడా కలిగిన శ్రమలను కలగబోయే శ్రమలను అనుభవించు దాంట్లో విజయవంతంగా నాయన మీరు ఇయ్యబోయే మర్మ కిరీటాన్ని పొందుకున్న వ్యక్తులుగా ఉండడానికి ప్రభావ అదే మరియు నాయన ఈసర్వ సత్యంలో నడిపించండి క్రీస్తులో స్థిరత్వం దాచి ఆయన మాకు సమాధానం అనుగ్రహించండి ప్రభా ఆయన మీ సువార్తను ప్రకటించి బిడ్డలుగా ఉండడానికి అభిషేకం దాచి పరిశుద్ధాత్మ నింపుదలు దాచి ప్రభా నాయన ఈశ్వరుడు మీకు వందనాలు గొప్పదేవాధితుల గురించి ప్రార్థిస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా తండ్రి ప్రతిదిన పదిహేను వేల మరణాలు జరుగుతున్నాయి ప్రభా తెలియని మరణాలు అనేకముని ప్రభా ఆయన రాబోతున్న ఇంకా భయంకరమైన క్రమీ వాటన్నిటి నుంచి మాకు ప్రత్యక్షాన్ని దయచేయండి ప్రభావ సహాయం చేయండి ప్రభావ నాయన ఈస ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ పవర్ని ముఖ్యంగా తది ప్రభా నాయన ఆత్మీయ ఎదుగుదలని బయచేయండి ప్రభావం ఎవరైతే బలహీనలు వారికే వస్తుందన్న తండ్రి గతకాలంలో ఆయన నాకు వచ్చింది ప్రభావ నాకు అనేక ప్రతిసారి హెచ్చరించుకుంటారు ఆయన ఈసాన్ని బట్టి నీకు వందన హెచ్చరించడానికి నాకు ఉంచిన వ్యక్తులను బట్టి నీకు వందన తండ్రి ప్రభా నన్ను సరి చేసి బలపడుతుందని వేడుకను చూసింది సహోదరు ఐక్యత కలిగి జీవించాలి ప్రభా నైనా ఈ రకరు తలగా శనిగా కాలుగా అనేక అవయవాలుగా ఉంటున్నారు ఏ ఒక ఆయన మాలో తండ్రి ప్రభా ఏ దేశాలు దేశ విదేశాలు లేకుండా సాగించాలి బలపరచు తీసుకునే తల్లి ప్రభా కోవిడ్ పాటు రక్షణను కల్పించాలి ప్రభావ సహాయం చేయాలి ఆయన తోడుగా నీడగా ఉండాలి ప్రభా ఆ బిడ్డని స్వచ్ఛపరచండి ప్రభుత్వ కాస్తిగా వాడుతాను ప్రభు నిలవబెట్టండి ప్రభుత్వ కుటుంబం తది మీరు విడిచిపెట్టే వారు కారణం నమ్ముతుంటుంది బలపతి బ్రదర్ మెల్కొమ్మిది నాకీ సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ప్రస్తుత కుటుంబంలో సమాధానం కలుగుతుంది అదే మరిగా అనురాధ బట్టి ప్రార్థిస్తుంది ఆయన సిగ్గే సేవలు కాకుండా కాపాడండి ప్రభా ఆయన ఆ విగ్రహ ఆరాధన వాటిల్లో నుంచి ఎవరు బయటపడితే సాయం చేసి తండ్రి సంపూర్ణ ఆరోగ్యము దయచేసి బలపడుతుంది కుటుంబానికి అంతా ఏ రక్షణ దయచేయండి ప్రభావ స్త్రూత్రాలతో వెళ్ళి అంటుంది ఇంకా అనారోగ్యంతో ఉన్నారో వారిని అందరిని దర్శించండి ప్రభావం వారికి సంపూర్ణ ఆరోగ్యం రక్షణ స్వచ్ఛతను దయచేయండి ప్రభావం బలపరుచి అదే మరిగానైనా అది లాభ డ్రైవర్స్ దగ్గరికి వెళ్ళనే ఉండాలి తెలిసింది ప్రభా సమస్త మీ చేతులు కప్పగపుకుంటాను తెలిసి మీ ప్రకారంలో వాడబడాలి రైతు ప్రభావనైనా మీరు బలపరచండి వారిని ఆయన వారి నోటి అన్ని నడిచినప్పుడు వెళ్ళున్నప్పుడు వెలిగినప్పుడు అక్కడ దురాత్మక వాటి కోటలు అన్ని కూలిపోతుల వెళ్ళిన బ్రదర్స్ మంచి ఆరోగ్యం తండ్రి ప్రభావం తండ్రి ప్రభావ నూనె అక్కడ ఆయన సహాయం చేయమని వేస్తున్నారు వాహనం చుట్టూ అగ్ని కంటలు అతీవిధమైన యాక్సిడెంట్ రిపేర్ చేసి వేస్తున్నారు తండ్రి సంపూర్ణ నీతి వారు బయలుదేరి వెళ్ళి లాభము అనేక ఆత్మల్ని సంపాదించుకొని వచ్చినట్లు కూర్చుని అనుగ్రహించి అదే మరి మౌలికను బట్టి ప్రార్థిస్తుంది తండ్రి డెలివరీకి సిద్ధముగా ఉండగా తండ్రి భయమును ఆందోళన కలవరమును తెలియించడం ధైర్యముతో నింపదు ఆయన పుట్టబోయే బిడ్డకి మీ జ్ఞానము తెలివి అనుగ్రహించను మీ చిత్రం మాత్రమే జరిగించే బిగ్గలుగా నాయన ప్రసాదించమని వేరు సాధించి ఆయన గొప్ప కార్యం చేయండి మామిక అడుగుపెట్టి హాస్పిటల్లో సమాధానం అనుగ్రహించండి బలపరచండి గొప్ప శాంతిని అనుగ్రహించండి సమాధానం అనుగ్రహించండి తండ్రి డాక్టర్లు ఆయన ఏది కాదు బ్రోహం పరమ వైద్యులు అవుతాడు మీరు మాత్రమే సహాయం చేయమని వేడుకొని చెప్తున్నారు అదే మరియు నాయన ప్రతి సభ్యులు అవుతారు డాక్టర్లు తీసుకుంటారు బలపడతాను తండ్రి ఏదైతే భారం ఏదైతే ని చిత్రం అయితే సంపూర్ణంగా చేయడానికి ఆయన ఒకవేళ బలహీనులుగా ఉంటే బలపరచండి ప్రభుత్వం ఆశీర్వదించండి ప్రభు ఆయన గొప్ప కార్యాలని చేయండి ప్రభుత్వం ఎవరైతే రాలేకపోతున్నారో వారిని బలపడే తోడుగా నీడగా ఉండలేదు మరొక్కసారి ప్రభావ ట్రైబల్స్ ని ఆయన పట్టుకుంటున్నాం ఆయన వారి యొక్క మీ యొక్క వెలుగుని ప్రసాదింపతి ఆయన ఇచ్చిన అవకాశాన్ని తెలుస్తున్నాను నేను తగ్గించుకుంటే మిమ్మల్ని మా రక్షకుడు మా ప్రభుకుమారుడుకుంటే అన్నా మీ ప్రార్థన చేసి డిడక్షన్ ఇచ్చాను పరిశుద్ధం చుట్టూ కంచి పెట్టండి కాపాడమ లేని స్థితిలో ఉన్న వారిందరూ గురించి ప్రార్థి ఉద్యోగస్తుల వాళ్ళకి విజయం దయచేసి తీరిక సమయంలో వాక్యానికి బలపడే బిడ్డ ప్రార్థిస్తుంది ప్రతికరమైన చూడబోతుందైనా కానీ మీరు మమ్మల్ని మట్లు కాపాడుతాను హెచ్చరించింది కాబట్టి చూపించాలని మారడం సమయం మరపు నుంచి ప్రతి చోట మీ సంగీతంగా రాష్ట్రేసీ పరిషద్ కు సమాధానం కాలం